కీర్తన మూడు వందల యాభై ఎనిమిది హరిహరినీ మహిమలనంతములు నిరతి జీవులకెల్ల నీరు పొలై ఉన్నవి ఎందరు భోగించినదో ఈ బ్రహ్మాండముదొల్లి అందరికి దమతమదై ఉండును కందువ కానాచి అయినదో భూమి సందడించి పంటలను సకల సస్యములు చుట్టుకయందరికి ని సొమ్మైనదో కాలము అట్టెందరి ఆయుష్యమయున్నది గట్టిగా నెవ్వరెవ్వరి కంచము కూడా ఈ మాయా దట్టపు సంసారముల ఉన్నవి ధర్మములైయున్నవి ముందరికై నాను మోపులై ఉండి కర్మము పంచుకందరికీ తమ పనిపాటలై వంచుక శ్రీ వెంకటేశ వారి వారి బ్రతుకులు నించి నీ వేయతి వినిధి నిదానమవై